ఇదిగో మిమ్మల్ని ఆ దిక్కుమాలిన టీవీ కాసేపు ఆఫీస్ ఇలా వస్తారా లేదా ఎన్నిసార్లు పిలవాలి వారంలో ఐదు రోజులు ఆఫీస్కి అతుక్కుపోతారు శనాదివారాల్లో టీవీకి అతుక్కుపోతారు ఉన్నవాటికి తోడు ఈ తెలుగు మేడం ఒకటి రాను రాను పిల్లలకంటే అన్యాయం అయిపోతున్నారు ఏమన్నా అంటే ఇదిగో వస్తున్నా అదిగో వస్తున్నా కానీ జెండా ఆ టీవీ ముందు నుంచి మాత్రం కాదలరు పిల్లలు హోంవర్క్లు మానేసి టీవీ చూస్తున్నారని వెధవ సినిమాలు చూస్తున్నారని చెత్త మ్యూజిక్ వింటున్నారని వాళ్ళ మీద అస్తమానం అరిచేవారు ఇప్పుడు మీరు చేస్తున్నది ఏంటట దేశంలో ఇంకేమీ విషయాలు లేనట్టు అన్ని సినిమా కబుర్లే పేర్లు ఎన్నైనా భగవంతుడు ఒకడే అన్నట్టు ఎన్ని ప్రోగ్రాములు చూసినా ఏ పేరు పెట్టినా అన్ని సినిమా సంగతులే ఇంతటి సినిమాలను వండర్ఫుల్ ఫంటాస్టిక్ అంటూ ఆకాశానికి ఎత్తయడం తీరా చూద్దును కదా కొండక్క గంటన్నంతా డొల్లే అని చంపకోడాలు నరుక్కోడాలు షరా మామూలే వెనక సినిమాల్లో చక్కటి భాష నటన హావభావన సున్నితమైన ప్రేమ హాస్యం ఇలాంటివి ఉండేవి ఇప్పుడు సినిమాల్లో వేసేవాళ్ళకి ఎవరికీ ఒక్క తెలుగు ముక్క రాదు వాళ్ళు చెప్పే డైలాగులు మనబోటి వాళ్ళకి అర్థం కావు ఆడవాళ్ళు మగవాళ్లను మించిపోతున్నారు ఇక పాటలా సరే సరే వాయిద్యాల హోర్లో ఒక్క మొక్క వినబడదు ఒకవేళ వినిపించిన అర్థమే చావదు హీరో హీరోయిన్లు వెనకటి రోజుల్లో పార్కులోనూ పూల తోటలోనూ ఇద్దరే రొమాంటిక్గా పాడుకునేవారు ఇప్పుడేమిటో పాట మొదలెవడం ఆలస్యం ఓ ముఠ సిద్ధంగా ఉంటారు వెనక నాకు తెలియకడుగుతాను ప్రేమించుకునేవాళ్ళు ప్రియుడితోనూ ప్రియురాలతోనూ ఏకాంతంగా ఉన్నట్టు ఊహించుకోవాలి కానీ ఇలా గుంపుతో ఊహించుకోవడం ఏమిటి వాళ్ళ బాందా సినిమాలు నచ్చకపోతే సీరియల్స్ బోలుడు వస్తున్నాయిగా అవి చూడమంటారా ఆ ఆ అయింది వీటి మీద ఆ సినిమాలే నయం ఆ సీరియల్స్లో ఎవరికీ పని పాట ఉండదల్లే ఉంటుంది తీరిగ్గా కూర్చుని ఏడుస్తూ ఉంటారు అందరూ టిప్పుటాపుగా తయారయ్యి ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా ఏడవచ్చో చూపించి మనల్ని నడిపిస్తూ ఉంటారు పోనీ ఇవి కాకుండా వేరే ప్రోగ్రామ్స్ ఏమైనా ఉన్నాయా చూద్దామా అంటే ఆ యాంకర్లు చేసే హంగామా అంతా భరించాలి పేరుకు తెలుగు ప్రోగ్రామే అయినా ఎవరో ఒకళ్ళు అర తప్పిచి ఒక్కళ్లకు సరేని తెలుగొచ్చి ఆడవద్దు లోపల అసలు సరుకులేకపోయినా పై డాబులకు మాత్రం ఎవ్వరూ తీసిపోరు పెద్ద యాంకర్ దగ్గర నుంచి పెళ్ళ యాంకర్ దాకా అందరూ కట్టిన చీర కట్టకుండా వేసిన హెయిర్ స్టైల్ వేయకుండా తయారై వస్తారు వాళ్ళ మొహాలు చీరలు నగలు చూసి సంతోషించాల్సిందే తప్ప నోరు విప్పితే భరించలేం మొహాలు ముద్దుగా ఉంటే బాగుంటుంది కానీ మాటలు కూడా ముద్దుగా ఉంటే తల మీద మొట్టాలనిపిస్తుంది పోనీ దేశం వదిలి ఎన్నో ఏళ్ళైంది కదా మన వంటకాలు కొత్తవి నేర్చుకుందామని అవి చూడటం మొదలెట్టాను అది మూడు నాళ్ళు ముచ్చట వాళ్ళు చూపించేవన్నీ చూమ్ చామ్ రైస్లు టొమాటో సూపులు పాస్తాలు కాంటినెంటల్ వంటకాలు ఇదిగో మీకు తెలుసో లేదో ఇండియాలో ఇప్పుడు ఎవ్వరూ ఇడ్లీలు బుడ్లీలు తినడం లేదట ఉదయం ఓట్ మీలు మధ్యాహ్నం మష్రూమ్ సూపు రాత్రి భోజనానికి బర్గర్లే తింటున్నారట అందుకే టీవీ వాళ్ళు కూడా అవే నేర్పిస్తున్నారు గరిట చేతితో పట్టుకోవడం కూడా రాని పాకశాస్త్ర ప్రవీణురాలు చెబుతూ ఉంటే నేను విన్నాను స్వీట్లో చివరికి ఎలకల పొడి చల్లితే రుచిగా ఉంటుందట ఎలకలంటే యాలకుల పొడి రుచి మాట ఏమో కాని తినవాడేవడం టపీ మంచి మాత్రం ఖాయం సరే ఇవన్నీ నచ్చకపోతే హాయిగా భక్తి ప్రోగ్రాములు చూసుకోవచ్చు కదా అంటారా నిజమే కానీ వాళ్ళు మొక్కుబొడిగా చూపించే ఒకటి రెండు భక్తి ప్రోగ్రాములు పొద్దున్నే పెట్టి ఓపెన్ అయిపోతుంది అనుకుంటారు పక్క నుంచి లేస్తూనే టీవీ ముందు కూర్చోవడానికి ఆడదానికి అందులో ఇక్కడ వాళ్ళకి ఎలా కుదురుతుందట అయినా నాకు తెలియకడుగుతాను పొద్దున్నే తప్పించి మిగిలిన టైంలో భగవంతుని విషయాల గురించి తెలుసుకోరాదని ఏమైనా రూల్ ఉందిటండి చోద్యం కాకపోతేను ఏమిటండి ఆ భాష వెరీ గుడ్ అండి ఓకేనా అండి చూద్దామా అనడానికి ఓ లుక్కేద్దామా ఒక ఆవిడ అంటుంది ఉదయాన్నే మార్నింగ్ పూజ చేస్తుందట ఫలానా వ్యక్తి బాగా పాడితే పాట ఎరగదీశాడండి అనాలట ఫలానావాడు డాన్స్ చేస్తే బాగా కొమ్మేశాడు అనాలట ఇలా భాషను చిత్రవధ చేస్తూ ఏమిటి ఇవాళ రేపు ఎవరు భాషను పట్టించుకోవడం లేదా ఆడవాళ్ళు ఫ్యాషనబుల్గా స్టైల్గా ఉంటే వాళ్ళు ఎలా మాట్లాడినా బానే ఉంటుందా అలాగా అయ్యో నాకు తెలియదు సుమండి అయితే ఆ రోజుల్లో నా ఇంగ్లీష్ని మరి మీరెందుకు హేళం చేశారట చెప్పండి సరే నాకు కూడా ఏడువారాల నగలు చీరలు పట్టకరండి ఆ టీవీలో ఆడాళ్ళకి మళ్ళీ సింగారించుకొని స్టైల్గా కనబడుతూ వయారాలు వలకబోస్తూ సుతారంగా మీకు సూపులు వడ్డిస్తా ఓకేనా